ఏ గురు పారంపర్యంలో చెప్తున్నప్పటికీ వారందరూ ఒకటే ఎందుకని ఈశ్వరు గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ అందరూ దక్షిణామూర్తి స్వరూపులు వాళ్ళు వాళ్ళలో పారంపర్యం అంటూ ఏమి లేదు పెద్ద సమస్య ఇప్పుడు అన్ని ఆశ్రమాలు అన్ని సాంప్రదాయాల దగ్గరికి వెళితే ఏవండి మీ గురు పారంపర్యం చెప్పండి అంటే అది ఎక్కడో సదాశివుడి దగ్గర లేకపోతే మహావిష్ణువు దగ్గర మొదలవుతుంది లేకపోతే సూర్యుడి దగ్గర మొదలవుతుంది సరే మొదలైతే ఎవరో యాజ్ఞవల్గుడో ఋషి పారంపర్యం ద్వారా వస్తుంది వశిష్ఠుడో యాజ్ఞావల్గుడో లేకపోతే ఆత్రేయ మహర్షి అత్రి మహర్షి ఇలాగ ఋషి వస్తుంది అలాగ సప్త ఎవరో ఒక ఋషులు ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఈ ఋషి పారంపర్యం సాధనా మార్గం శృతి మార్గం ఉపనిషన్ మార్గాన్ని విధి నిషేధాలను బోధించినటువంటి గురువులందరి పారంపర్యం మనకు తెలియజేస్తాం సరే ఇదంతా తెలుసుకుని వాళ్ళ మధ్య మనం విభేదాలు తెలుసుకోవడానికి తెలుసుకుంటున్నామా సామ్యాన్ని తెలుసుకుంటున్నామా అనేది పెద్ద చిక్కు ఇప్పుడు పెద్ద సమస్య ఎక్కడొచ్చిందంటే మా గురువు గారు వేరంటే మీ గురువు వేరే దగ్గర వచ్చేసింది మీ గురువు వేరే మా గురువు వేరే ఎలా ఉంటారండి ఇది ఎలా సాధ్యం మా సాంప్రదాయం వేరే మీ సాంప్రదాయం వేరే ఈ వేరు వేరు అన్నాక జ్ఞాన మార్గం ఎలా అవుతుంది అవదు కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని జ్ఞానయోగ మార్గాలను బోధించేటటువంటి సాంప్రదాయాలు సిద్ధాంతాలు ఆశ్రమాలు విధానాలు జాగ్రత్తగా గమనించాలి అద్వయం ఏకం రహితం అద్వయం ఏకమైనటువంటి జ్ఞాన మార్గంలో రెండవ దానిని ఎలా చూపుతారండి గురు శిష్య అభేదాన్ని ప్రతిపాదించేదే జ్ఞానం స్వరూప జ్ఞానంలో గురువు లేడు శిష్యుడు లేడు అక్కడ అద్వయం అభేదం ఇతి శృతి శాసనాథం ఎవరు చెప్పారు ఈ మాట శృతి శాసనాత్ ఉపనిషత్తు చెప్పింది ఏమని నాయన ఆత్మస్థితి ఎందు ఏ భేదం లేదు బ్రహ్మస్థితి అందు ఏ భేదం లేదు అది అద్వయం ఏకం సత్కం సత్ అని నిర్ణయం శృతి శాసనం చెప్పింది తద్భిన్నమైనటువంటి ఆచరణ కలిగినటువంటి వారు పెద్ద సమస్య ఇక్కడ చెప్తున్నారనమాట తద్భిన్నమైనటువంటి అది నిషేధించింది ద్వైతాన్ని ద్వయాన్ని నిషేధించింది ఎవరు శృతి ఉపనిషత్తులు ఉపనిషత్తులన్నీ పర ఉన్నది పరబ్రహ్మము నిర్ణయానికి నువ్వు చేరాలి అని శాసించి చెప్తున్నాయి దానికి భిన్నమైనటువంటి మార్గంలో విచారణ చేస్తూ అది ఏదైతే నిషేధించిందో ఆ రకమైనటువంటి ఆచరణను కలిగి ఉంటూ నేనై ఉన్నాను అని వాచాగా చెప్పడం అజ్ఞానం అజ్ఞానం అంటే ఏమిటి అంటే ఇదనమాట అంటే తాను స్వరూప జ్ఞానం వలన ఆత్మనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై ఉండగా మధ్యలో ఈ నామరూపాలను పట్టుకొచ్చి ఆ మనసును పట్టుకొచ్చి శృతి శాసనానికి భిన్నంగా అద్వయానికి భిన్నంగా ద్వైత భావంతో భావించి ఫలానా వారు నాకు అడ్డ వచ్చారండి ఫలానా నేను ఈ సమస్యను పొందానండి ఫలానా చేయడం వలన ఇదంతా జరుగుతుందండి అన్నారు అనుకోండి అప్పుడేమైపోయింది అమనస్వాత్మే దుఃఖ మనసు లేకపోతే రెండవ దానిని ఎలా గుర్తించవసలం వెరీ ఇంపార్టెంట్ అంటే నువ్వు మొదట నిషేధించవలసినది ఎవరిని నీ మనసునే బహిర్ముఖంలో ఉన్న ప్రపంచాన్ని కాదు బహిర్ముఖంలో ఉన్నటువంటి పాత్రల్ని కాదు బహిర్ముఖంలో ఉన్నటువంటి దేహాత్మ భావంతో గుర్తించబడిన సంబంధాలని కాదు జ్ఞాన యోగ మార్గంలో మానవుడు చేయవలసిన మొదటి నిషేధం మనస్సుని తన మనస్సును తానే కాదనుకోగలగటం తన అసత్య నేను తానే కాదనుకోగలగడం తన అజ్ఞానాన్ని తానే కాదనుకోగలగడం ఈ అనుకోవడం అనేటటువంటి శక్తిని తన మీద తానే ప్రయోగించాలి ఇప్పటి ఈ అనుకోవడం అన్న శక్తిని ఎటువైపాడాడు తనకంటే వేరై ఉన్నదన్న జగత్తు వైపు వాడాడు తనకంటే వేరై ఉన్నటువంటి దేహంపై వాడాడు తనకంటే వేరై ఉన్నటువంటి సంబంధాలపై వాడాడు ఈ అనుకోణంలోనే ఉందిరా బాబు నీ చిక్కంత ఆ అనుకోణం అనేదా నిడిదిప్పు అని ఉపనిషత్తులు శాసిస్తున్నాయి భేదభావాన్ని గుర్తించకు అద్వయభావాన్ని గుర్తించు మనిషికి భావన చాలా అవసరం ఎందుకని భావంచేతనే మానవోపాధి లభించింది ఇతర జీవరాశుల నుంచి భిన్నమైనటువంటి ఎదిగినటువంటి పరిణతి చెందినటువంటి ఉపాధి మానవోపాధి దేనివల్ల లభించిందయ్యా అంటే భావనామయ శరీరం వల్లనే లభించింది ఆ కారణ శరీరంలో వచ్చినటువంటి భావనామయమైనటువంటి పరిణతి చేత మానవోపాధి లభించింది మిగిలిన ఉపాధులలో ఆ పరిణతి లేదు ఆ పరిజ్ఞానం లేదు పరిణతిని ఈ భావనామయ శరీరాన్ని ఏ దిశగా వాడాలి ఆ మనస్వాత్మే దుఃఖ నీ మనసును నువ్వే కాదనుకోవడానికి వాడవయ్యా వాడితే నీ స్వరూప జ్ఞానం నీతోనే ఉంటుంది ఎక్కడికి పోదు